చూ అని పాపం తల్లి టకటా పరిగెట్టుకెళ్ళి ఎత్తుకుంటుంది ఏడుస్తాడు వాడు అయినా వాడు వాడి వాడి ఉద్దేశం ఏంటంటే వాడు పరిగెట్టడం వల్ల వాడు పడిపోయాడని వాడు అనుకోడు అక్కడేదో తగలడం వల్ల పడిపోయాడు అనుకుంటాడు వాడు పరిగెడుతూ ఏదో అడ్డం వచ్చింది తగిలి పడిపోయాను అనుకుంటాడు అక్కడే చూపిస్తూ ఉంటాడు వాడు ఇక్కడే పడిపోయాను ఇక్కడే పడిపోయాను ఆవిడ చూపుతుంది ఇది ఇక్కడ చూడు ఏముంది పడిపోయావు ఇక్కడేం లేదుగా ఇక్కడేం లేదుగా అని కాళ్ళతో తన్ని మరీ చూపిస్తుంది తాను నడిచి మరీ చూపిస్తుంది అక్కడ ఇప్పుడు వాడికి ఏమైంది ఓ ఎందుకు పడిపోయాను ఇప్పుడు నా వల్ల నేనే పడిపోయానని గుర్తిరగ చేయటం అన్నమాట ఇప్పుడు ఈ భ్రాంతి జ్ఞానం మనకి ఎప్పటి నుంచి పనిచేస్తుంది బాగా చిన్నప్పుడు నడక రాని దశలో నుంచి నడక వచ్చినప్పటి నుంచే ఈ మిథ్యా జ్ఞానం యొక్క ప్రభావం బలంగా ఉంది జీవితంలో అన్నిట్లోనూ ఉంటుంది ఇది అదే కాదు ఇక ఏదైనా సరే ఒకటి తాను అనుకునే దాన్ని బట్టి ఏర్పడుతున్నది ఏదైతే ఉందో అది మిథ్యా జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం యథార్థ జ్ఞానం స్వరూప జ్ఞానం చాలా జాగ్రత్తగా దీన్ని వేరుచేసి చూడటం నేర్చుకోవాలి ఆత్మ విచారణలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం మిథ్యా జ్ఞానం స్వరూప జ్ఞానాన్ని వేరు చేసి విచారణ ద్వారా విద్యా జ్ఞానాన్ని పోగొట్టుకుని స్వరూప జ్ఞాన నిష్టను పొందాలి చదువు భ్రాంతి కారణంగా పాము యొక్క సృష్టి కలిగింది ఇది నిజం కానీ దెబ్బకు కారణం పాము యొక్క సృష్టి అని అంటాడు అంతే నాకు దెబ్బ కలిగిందండి పాము కలిగింది పాముని ఎవరు సృష్టించారండి అక్కడ పాముందా తాడుందా ఏం పాము అట్ల పామా కోబ్రానా ఏమిటో అదేం పాము తెలియదండి పాము అయితే కనపడిందండి నేను పరిగెట్టాను అంతే ఈ పాము కరిచినటువంటి సందర్భాలలో కూడా ఇలాగే ఉంటుందండి తొంభై శాతం భయం వల్లనే చనిపోతారు అనమాట పది శాతమే పాము వేసం వల్ల చనిపోతారు పాము కాటు నేను బతకను అని డిసైడ్ అయిపోతాడు అంతే సరే సంసారం అనే పాముకి శతకృష్ణ సర్పదంష్ట్రా అని పేరు వేదాంతంలో జగద్భావానికి జీవభావానికి సంసారం అనే భావానికి మనస్ అనే ఆంతరిక జగత్తుకి శతకృష్ణ సర్పదంష్ట్రా అని పేరు అంటే వెయ్యి కృష్ణ సర్పాలు నల్లని తాచుపాములు కరిస్తే ధంస్ట్రా అంటే ఖరిస్తే కూర దాంతో అలా ఖరిస్తే